రాజమణా బ్రహ్మణ స్ప ఆన శుభిశామ శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా అస్మి అక్కడ నుంచి చెప్పాలి కదండీ ఆనందమయ ఆనందమయ అండి అది ఏమిటి మీమాంస సో ఆనందమయము ఏమిటి ఏమిటి అంటే ఎన్ని వికల్పాలు సంభవము అంటే జీవుడా లేక ప్రధానమా లేక పరబ్రహ్మయా మూడు వికల్పాలు సంభవం జగత్తు ఆనందమయమనే అప్పుడు ఆ వికల్పం ఉండదు జగత్తు ఆనందమయమైతుండే జగత్తు దుఃఖాత్మకం కదా జగత్త ఆనందమయం అయితే అసలు వేదాంతము అనే ఇవన్నీ పక్కన పెట్టేసి మనం జగత్తుకే వెళ్ళిపోవచ్చు కాబట్టి వికల్పంలో జగత్తు ఉండదు జగత్తుకు అధిష్టానము కారణము అయిన పరబ్రహ్మానందమయమా లేక ఈ జగత్తు ప్రధానం నుంచి పుట్టిందేని సాంఖ్యులు ఒకళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సో కామాత్య నానుమానాపేక్ష అనే సూత్రం చేత సాంఖ్య నిరాకరణం చేసి ఉన్నాము కాబట్టి వాడు కూడా పిక్చర్లో ఉంటారు ఎప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమా లేక జీవుడా ఎందుకంటే జీవుడు కూడా అప్పుడప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు సో ఇది ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే జీవుడు కాదు ప్రధానము కాదు ఈశ్వరుడే ఆనందమయుడు అని సిద్ధాంతం దాన్ని మీరు నడిపిస్తున్నాం ఆ రకంగా మీరు నిర్ణయించడానికి మరో హేతు ఏమిటంటే అస్మిన్న సద్యోగం శాస్తి అనే సూత్రము ఇంకో హేతు అని చెప్తున్నాం అందము ఇత ప్రధానే జీవేలా ఆనందమయ శబ్ద సో శృతిలో మీకు వినపడే ఆనందమయ అనే పదము అటు ప్రధానాన్ని కానీ ఇటు జీవుణ్ణి కానీ చెప్పుటలేదు ఇంకా మిగిలింది పరబ్రహ్మయే పరబ్రహ్మనే చెప్తుంది అని అభిప్రాయం ఎందువల్ల ఎస్మాత్ అస్మిన్నానందమయే ప్రకృతే ఆత్మని ప్రతిబుద్ధీవస్ సద్యోగం శాస్తి అది ఆ మంత్రానికి సూత్రానికి అస్మిన్న తదోగం శాస్త్రి ఇప్పుడు జీవుడు ఉన్నాడు ఈ జీవుడు అజ్ఞానంలో ఉన్నంత కాలము ఈ ఆనందమయానికి దూరంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఎప్పుడైతే అజ్ఞానం నుంచి మేలు కాంచుతాడో అజ్ఞానాన్ని నిద్రతో పోలుస్తాడు అజ్ఞానం ఎందుకంటే ఏమీ తెలియకపోవడం అనేది ఉంటుంది కాబట్టి ఆ నిద్ర నుండి ఎప్పుడైతే వీడు మేలు అంటే జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు వీడు యోగాన్ని పొందుతాడు దేనితో యోగాన్ని పొందుతాడు ఆనందమయంతో యోగాన్ని పొందుతాడు అని శృతి చెప్తాడు కాబట్టి జీవుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచి పొందే ఆనందమయము అది జడమైన ప్రధానమవుతుందా కాదు జీవుడు అల్పుడైన జీవుడు అవుతుందా అది కాదు ఎందుకంటే జీవుడే పొందుతున్నాడు కదా అజ్ఞానం చేత పొందుతున్నది వాడే వాడేందుకు అవుతుంది వాడు అదయ్య ఉన్నాడు ఆల్రెడీ కాబట్టి ఇంకేమిటవుతున్నది పరబ్రహ్మే అవుతుంది కాబట్టి ఆనందమయము పరబ్రహ్మ సో అస్మిన్ అంటే ఈ ఆనందమయము నందు ఈ జీవునకు తాలమునందు ఆ జ్ఞాన కాలమునందు యోగం అంటే కలయికను శాస్తి ఉపనిషత్తు చెప్తోంది ఈ కారణం చేత జీవుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచి పొందేది ఆనందమయము అని రాసి ఈ ప్రశ్న మీరు చెప్పండి జీవుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచి పొందేది ఆనందమయము ఇప్పుడు ఆనందమయము అనగా ఏ జీవుడు బి ప్రధానము సి జగత్తు డి బ్రహ్మ ఇప్పుడు చెప్పండి ఆన్సర్ అంటే కాబట్టి ఆనందమయ అంటే బ్రహ్మేంటుంది యస్మాత్ ఎంచేతంటే అస్మిన్ అస్మిన్ సూత్రంలో ఉండే పదం దానికి అర్థం ఏమిటి ప్రకృతే ఆనందమయే ఆత్మే ప్రకృతంలో మనం ఉపనిషత్తులో ప్రకృతం ఏమిటంటే ఆనందమయ ఆత్మ అదే ప్రకృతం అదే కాంటెక్స్ట్లో ఉన్నది అటువంటి ఆనందమయ ఆత్మ ఎందు ప్రతిబుద్ధస్య అస్య జీవస్య ప్రతిబుద్ధుడైన అంటే నిద్రలేచిన అంటే అజ్ఞాన నిద్రలేచిన ఈ జీవునకు తద్యోగమును శృతి చెప్పుతున్నది శాస్త్రీ శాస్త్రి అంటే చెప్పడం సో తద్యోగము అంటే ఏమిటి తదాత్మనా యోగ తద్యోగ తద్భావాపత్తి ముక్తిరిత్యర్థ సో తత్ అంటే ఆ కాలమునందు అన్నాను నేను అలా కాదు అది సమాసపరం సో తద్యోగం శాస్త్రీ తద్యోగమును చెప్తున్నది శృతి జీవునకు తద్యోగాన్ని చెప్పుకోండి తద్యోగము అంటే ఏమిటి తేన యోగ తద్యోగ దానితో కలయిక అంటే దాని స్వరూపంలో విలీనమగుట అంటే తద్భావా తత్ ఐ ఉండుత భావ అంటే ఐ ఉండుత అగుత సో ఇది ఎలాగంటే నీళ్లలో నీళ్లలో పంచదార వేశారనుకోండి ఆ పంచదార ఏమవుతుంది ఆ నీళ్ళులాగా అయిపోతుంది నీళ్ళలాగా అయిపోయి నీళ్లు స్థితిలోనే ఉంటుంది అంతేగాని ఇసుకలాగా ఉండదు ఇసుక నీళ్లలో ఇసుక వేశారనుకోండి నీళ్లు వేరే ఇసుక వేరేగా సెపరేట్గా ఉండిపోతుంది అది ద్వైతం నిజైతే ద్వైతం అంటే కళలో ఇసుక పడ్డట్టు అదేమీ అనుకూలం కాదు అద్వైతం అంటే ఏమిటి నీళ్లలో ఉప్పు లేకపోతే నీళ్లలో పంచదారాలు వేశారనుకోండి ఆ నీళ్ళు అయిపోతుంది ఆ పంచదార అంతా నీళ్ళు అయిపోతుంది అలాగే జీవుడు కూడా ఈశ్వరుడిలో విలీనం అయిపోతాడు అంటే సపరేట్గా నిలిచి ఉండడు సపరేట్గా నిలిచి ఉంటే అది అహంకారం మహకారాలు అవుతాయి కదా సపరేషన్ అంటేనే అహంకారం దాన్ని తద్భావము ఉంట తద్యోగము ఉంట అటువంటి తద్యోగాన్ని ఏమిటండి సద్యోగానికే మరో పేరేమిటి ముక్తిరుత్యర్థ సద్యోగానికే మోక్షము అంటారు కాబట్టి సంసార బంధం నుంచి వారు విముక్తులైపోతారు సద్యోగం శాస్తి శాస్త్రం యదా వైష ఏ తస్మిన్దృశ్యే అనాత్మీ నిరుక్ అనిలయనే ప్రతిష్టా విందో భయం గతో భవతి య్య ఎస్ ఉదరమంతరం కే అథ తితి శృతి చెప్తోందన్నారు కదా ఎక్కడ చెప్పిందంటూ కూడా ఇది ఈ వాక్యాల్లో చెప్పిందిస్తుంది ఏష అంటే ఈ జీవుడు యదాహి ఏ కాలము ఉందైతే ఏకస్మిన్ ఈ ఆత్మయందు ఎటువంటి ఆత్మ అదృశ్యే అంటే దృశ్యము దాని ఎందు లేదు న దృశ్యం ఎస్మిన్ ఎస్మిన్ సహ దృశ్యము లేదు అంటే ఇప్పుడు మీకు ఈ స్థూల ప్రపంచం కనపడుతోంది కదా ఈ స్థూల ప్రపంచము ఆత్మ ఆత్మ చైతన్యంలోనే ప్రకాశిస్తుంది ఆత్మ చైతన్యం లేకపోతే స్థూల ప్రపంచం ఎలా ప్రకాశిస్తుందండి స్థూల ప్రపంచం మీ దగ్గరకు వచ్చి ఇదిగో నేను స్థూల ప్రపంచాన్ని అని చెప్పిందా చెప్పలేదు మీరు అంటున్నారు ఇది స్థూల ప్రపంచం మీరు అది తెలిసి తెలియకుండా అంటున్నారా తెలిసే అంటున్నారు కదా అది తెలిసినప్పుడు తెలియడానికి తెలివి కావాలి కదా ఆ తెలివి మీలో ఉందా స్థూల ప్రపంచంలో ఉందా మీలో ఉంది కాబట్టి ఏ తెలివి మీరే ఉన్నారో ఆ తెలివి ఎందు ఈ స్థూల ప్రపంచం ప్రకాశిస్తుంది మంచిది ఆ తెలివిలో ఈ స్థూల ప్రపంచం యథార్థంగా అలా ముద్ర కొట్టేసినట్టుందా లేదు ఈ తెలివిలో ప్రకాశిస్తుంది తెలివిలో లేదు దాన్ని మిక్స్ తెలివిలో ప్రకాశించి తెలివిలో ఉంటే దాన్ని ఏమంటారండీ సత్యము అంటారు ఏది ప్రకాశించి ఉంటుందో అది సత్యము ఏది ప్రకాశించి ఉండదో అది మిథ్య ఏది ప్రకాశించదో అది ఉండదు అది లేనిది తిథ్యము అది కేటగిరీస్ అస్థిసిద్ధము భాతి సిద్ధము భాతి సిద్ధము అంటే ప్రకాశిస్తుంది ప్రకాశిస్తుంది కానీ అస్థిసిద్ధం కాదు అది మిథ్య భాతి సిద్ధమో కాదు అస్థి సిద్ధమో కాదు ఇచ్చాం భాతి సిద్ధము అస్థి సిద్ధము కూడా సత్యం అది ఆత్మ కాబట్టి ఏ ఆత్మచైతన్యంలో ఈ స్థూల ప్రపంచం ప్రకాశిస్తుందో దృశ్య ప్రపంచము అది ఆ ఆత్మచైతన్యంలో వాస్తవంగా లేదు అదృశ్యే న విద్యతే దృశ్యం ఎస్మి సహ బహువ్రీహి మీరు దాని తత్పురుష కూడా చేయొచ్చు నా దృశ్యే అదృశ్యే ఇది కంటికి కనబడుతుందా కనబడదు ఎందుకంటే ఆ తెలివియందు కన్ను ద్వారా రూపాలన్నీ ప్రకాశిస్తాయి తప్పిస్తే కంటి చేత చూడబడేది కాదు మనస్సు చేత మననము చేయబడేది కూడా కాదు ఆ విధంగా దాన్ని తత్పురుషు చెప్తే అదృశ్యే లింగ శరీరము స్థూల ప్రపంచము స్థూల దేహము సూక్ష్మ ప్రపంచము వాసనా ప్రపంచము ఉన్నదేహం ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచం ఉంటుందండి ప్రపంచంలో బా స్థోల ప్రపంచం ఒకటి ఉంటుంది సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుంది మీరు ఆలోచించండి ఎదురుకుండా ఒక మనిషి నిలబడి ఉన్నాడు అది స్థూల ప్రపంచం ఆ మనిషిని ఆ బావు ఇది సూక్ష్మ ప్రపంచం అంతే కదా ఆ వాసన ఉండబట్టే బాగు బావు మరి దండి సంసారం అంటే ఇలాగే కానీ క్వశ్చన్ చేయకుండా అబ్బా అదంతా కరెక్ట్గా మెత్తి మీద వేసుకు తిరుగుతుంటే తిరగచ్చు దానికేమో అభ్యంతరం లేదు క్వశ్చన్ చేయగలుచుకుంటే మీరు క్వశ్చన్ చేస్తారంటే నేను క్వశ్చన్ చేయమని చెప్తాను లేదంటే మేమేం క్వశ్చన్ చేయమంటే అదే సత్యం అని మీరు అనుకుంటే నాకేమో అభ్యంతరం లేదు రిట్రేసి వచ్చరా కాబట్టి వీడు బాగున్నది అంటే అది మేము పేద ఏదో లోకం వ్యవహారం కోసం ఏదో నడుస్తుంది కానీ తత్వంలో అలాంటివి ప్రవేశించవు ఈ వాసనలు ఏమంటది ఈ ఫ్లాట్ నాది ఈ ఫ్లాట్ ఇప్పుడు ఇల్లు రాస్తాడు ఇల్లు ఎలా రాస్తాడు ఈ ఇల్లు నాది నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇల్లు ఫలానా వాడికి వెళ్ళాలి అని వస్తాడు చచ్చిపోతున్నా కూడా విధులు పెట్టండి తర్వాత చచ్చిపోయినా కూడా విధులు పెట్టడం దాంట్లో చచ్చిపోయిన తర్వాత మొన్న ఏదో తెలుస్తాడే ప్రపంచం ఏదో వస్తుంది ఆగిపోయి ఎన్నిక వేయాలి అదికోరు చచ్చిపోయిన తర్వాత కూడా అది వాడి ఫలానా వారికి అని వీళ్ళు రాసిపోతారు వీళ్ళు ఏదో గృహస్థులు రాసి ఇవ్వరు గృహస్థులు రాసి ఇవ్వరు అదేదో ధర్మం గృహస్థులు ఏదంటే కుతర ఇలాంటివి ఏమో కొన్ని ఉంటాయి కనుక సన్యాసులు వీల్లు చూసారా స్వామి శివానంద మహారాజ్ అన్నారు సన్యాసులు విల్లు రాసుకున్నారంటే ఎందుకు రాయాల్సి వస్తోంది అంటే వీళ్ళు ప్రాపర్టీస్ని పో చేసుకోబట్టి కదా రాయాల్సి వస్తుంది ప్రాపర్టీస్నే జమ చేయకపోతే బిల్లులు ప్రాపర్టీని ఒకసారి మీరు జమ చేసిన తర్వాత ఇంకా దాంతో పాటుగా అన్నీ వస్తాయి ఎలక్ట్రిక్ బిల్లు కట్టాలి వాటర్ బిల్లు కట్టాలి ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేస్తే వాడిని బతుమలాడాలి వాడికి లంచం ఇవ్వాలి అన్నీ చేయాలి ఎవరిథింగ్ హౌట్ వాటితో పాటుగా నేను చచ్చిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఫలన వాళ్ళు అనుభవించాలి వీడు విల్లు కూడా రాసిన ఎవరి ప్రారంభాధీనంగా వాళ్ళు అనుభవిస్తారని తెలియడానికి లేదు వీడు విల్లు రాసిపోవాలి దీన్ని ఇది సూక్ష్మ ప్రపంచమే స్థూల ప్రపంచమే ఇది వాసనా ప్రపంచం వాసనామయమైన ప్రపంచం ఈ వాసనామయమైన ప్రపంచం దీన్ని లింగ శరీరము అని ఈ లింగ శరీరము ఇది దేంట్లో ప్రకాశిస్తోందండి ఆ తెలివిలోనే ప్రకాశిస్తోంది ఓహో అయితే ఆ తెలుగులో ఈ వాసనలన్నీ యథార్థంగా ఉన్నాయా లేవు అనాత్మీ తర్వాత అనిరుక్తే అనిరుక్తే అంటే ఇప్పుడు శబ్దము చేత చెప్పబడిది ఏదో అది ఆత్మ కాదు ఎందుకంటే శబ్దానికి నాలుగు రకాల ప్రవృత్తులు ఉన్నాయి శబ్దము ఎంతవరకు దానికి వ్యాప్తి ఉన్నది అని ఆలోచించినట్లయితే శబ్దం ఏం చేస్తుందంటే ఒక ద్రవ్యాన్ని చెప్తుంది ఘటము అనే శబ్దము ఒక ద్రవ్యాన్ని సూచిస్తుంది ఆత్మ ద్రవ్యం కాదు ఒక క్రియని సూచిస్తుంది పాచక వంటవాడు అని చెప్పినప్పుడు ఒక క్రియని సూచిస్తుంది శబ్దం ఆత్మ ఎందుకు సంబంధం లేదు జాతిని చెప్తుంది శబ్దం ఇలాగా గోజాతి గోత్వము అనే ఒక జాతిని చెప్తుంది అనేక గోవులు ఉంటే వాటి అన్నిటి ఎందు సమానంగా ఉన్నటువంటి ఒక లక్షణాన్ని చెప్తుంది దాన్ని జాతి అంట సమాన లక్షణం ఆత్మలు అనేక ఉండడం అని కానీ వాటన్నింటి ఎందుకు సమాన లక్షణం ఉండడం అని కానీ ప్రసక్తే లేదు ఆత్మ అద్వితీయము కాబట్టి జాతివాచక పదము దాన్ని ప్రవర్తించదు సంబంధాన్ని చెప్తుంది శబ్దం పితా పితా అంటే పీపులు ఏమనుకుంటారంటే పితా అనే పదము అదిదో ఒక నౌన్ అనుకుంటారు ఒక ఒక సత్యాన్ని చెప్పే పదం అనుకుంటారు కాదు ఇలా అనేది ఒక సంబంధాన్ని చెప్తుంది ఇప్పుడు ప్యాసింజర్స్ అని ఉంటుంది వీడు ఇప్పుడు రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అనుకుంటుంది దాంట్లో వీడు మెంబరు దానికి ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి వీడింట్లో కూర్చుని ఉంటాడు ఎవడో ప్రయాణం చేసి వాడికి ఏ సంబంధం ఉండద్దాం ఈ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్కి ప్రయాణం చేసేవాడికి ఏ సంబంధం ఉండద్దు ప్రయాణం చేసి వాళ్ళకి పాపం అటువంటి అసోసియేషన్ ఒకటి ఉందని కూడా తెలియదు వాళ్ళెవరిలో కొంతమంది ఉంటారు వాళ్ళని జనరల్ మేనేజర్ ఎస్ట్రో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు పిలిచి వాళ్ళకి రైల్వే రైల్వే ప్రాపర్టీ రైల్వే ధనంతో వీళ్ళకి కాఫీలో మీద రైల్వే ధనంతో తన ధనంతో కూడా కాదు వీళ్ళు అవన్నీ కనీసి ఏదో కబుర్లు చెప్పుకుని వస్తారు ప్యాసింజర్స్ ఇంజర్ ఏదో ఉంటుంది నేను సంథింగ్ ఈజ్లే కాబట్టి దాంట్లో వీడు మెంబరు మెంబర్ అయితే వీడు నేను రైల్వే ప్యాసింజర్ని ఆయనే ప్యాసింజర్ అనుకుంటాడు ఆయన ప్యాసింజర్ అంటే అది వాడి తత్వమాది వాడి తత్వం అవుతుందండి ఇంకే ఇన్సిడెంటల్ స్టేటస్ ఆ సంబంధాన్ని అలాగే పితా అన్నది కూడా అటువంటిది ప్యాసింజర్ అనేదానికి ఎంత విలువో పితాన్న అంతే ఉత్ర అంతే ఇట్ ఈస్ లైక్ దాట్ ఆ హిస్టారిక్ సెల్ఫ్ పితా అన్నప్పుడు ఒక హిస్టారిక్ సెల్ఫ్ కింద స్వీకరింపబడుతుంది అంటే నేను ఆ కాలప్రవాహంలో ముందుకు సాగుతున్నటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే కలదో అది నేను అని వీడు అనుకుంటాడు ఆ ప్రాసెస్ నేను అనుకుంటాడు ఆ ప్రాసెస్కి పితా అని పేరు వచ్చింది వీడు ఆ కాలప్రవాహంలో అలా వెళుతుంటే బ్రహ్మచారి గృహస్థు తర్వాత పితా అయ్యాడు సో ఆ ప్రాసెస్లో పితా అయ్యాడు కాబట్టి దర్భరాయన్ పితా అని వీడు అనుకుంటాడు అది ప్రాసెస్ యర్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా సంబంధాన్ని చెప్పే పదాలు ఎన్నైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఆత్మతత్వాన్ని చెప్పలేవు ఇక అభావాన్ని చెప్పే పదం ఒకటి ఉంది నై మనం అది చెప్తుందా అంటే శూన్యమైతే చెప్పుండేది ఆత్మతత్వము శూన్యము కాదు పూర్ణము అభావాన్ని చెప్పే పదము కూడా ప్రవర్తలదు ఇక పదములతో ఆత్మతత్వాన్ని చెప్పడం కుదరదు పదాలతోటి వాక్యాలతోటి అని నిర్వచనము చేయడానికి శక్యము కానిది మరి అయితే ఆత్మ ఆత్మవిద్య అంటే ఏమిటి ఏది ఆత్మ కాదో చెప్పడానికి ఉపయోగపడుతుంది ఏది ఆత్మ కాదో చెప్పేస్తే ఆత్మ కాని వాటినన్నింటినీ తిరస్కరించడం అయిపోతే ఏది మిగులుతుందో అది ఆత్మ అని ఆ విధంగా వాడు ఆత్మస్వరూపంగా నిద్రదేలడానికి శాస్త్రం ఉపయోగపడుతుంది తప్ప శాస్త్రం వచ్చి ఆత్మయుక్తిది అని చెప్పడానికి శక్తి శాస్త్రానికి కూడా లేదు అని అన్ని అయ్యానే తర్వాత ఆ నిలయనము అంటే మాయాశక్తి ఆ ప్రకృతి ఎందుకని సకల జగత్తు కూడా ఆ ప్రకృతి ఎందు విలీనమవుతుంది ప్రకృతి నుంచి పుడుతుంది ప్రకృతి ఎందు ఇది ఎలాగంటే ఇప్పుడు పది ఆర్నమెంట్స్ ఉన్నాయనుకోండి పది ఆర్నమెంట్స్ వీడింట్లో పాతవరణం డబ్బులు కావాల్సి వచ్చి ఆర్నమెంట్స్ అన్నీ పోగేసి నా నగలన్నీ పోగేసి ముక్కు పొడకలు ఆభరణాలు వలయాలు కంకణములు ఇలాంటివన్నీ పోగేసి ఓ పాత ఫ్యాషన్ ఓడ్ నెక్లెస్ ఇవన్నీ పోగేసి విరిగిపోయినవి అన్నీ తీసుకెళ్ళి ఓ మూట కట్టి పడిగిస్తాడు విరిగి పడిగిస్తే వాడు తోకం వేసి తీసుకుంటాడు తీసుకుని ఏం చేస్తాడు ఓ కురుసిబుల్లో పెట్టి పర్నస్లో పెడతాడు అప్పుడు ఈ ఆభరణాలన్నీ అవుతాయి విలీనమైపోతాయి దేంట్లో విలీనమవుతాయి బంగారంలో విలీనమవుతాయి మాయాశక్తి అటువంటిది ఆ మాయాశక్తి ఏంటి సకల జగత్తు విలీనమైపోతాడు ఈ మాయాశక్తి అదే అది పరబ్రహ్మ కంటే ఇండిపెండెంట్గా ఉంటుందా అది పరబ్రహ్మలో అది కూడా విలీనం అయిపోతుందా అంటే అది కూడా అది పరబ్రహ్మ కంటే ఇండిపెండెంట్గా ఉంటే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుందండి అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ లోకంలో ఉపాసనాలు ఎలా ఇది ఇలాగ బయలుదేరతాయి నేను కొంచెం నిష్కర్షగా చెప్పడం నాకు అలవాటు మీరు ఏమనుకోకండి శివ శివ అంటే మొగాడు ఆటది పాయింట్ కాదు పరబ్రహ్మ పరబ్రహ్మ ఈ పరబ్రహ్మ జగత్కారణము పరబ్రహ్మ సగుణమా నిర్గుణమా నిర్గుణము నిష్కలము నిష్క్రియము పరబ్రహ్మలో క్రియ కూడా లేదు మరి ఇవి లేకుండా పరబ్రహ్మ జగత్ కారణం ఎలా అవుతుంది అంచేత మనం జగత్ అనేది లేదు కాబట్టి పుట్టుక లేదు అని అజాతవాదంలో మీకు మాయాశక్తి అక్కర్లేదు ఏమక్కర్లేదు కనబడుతోంది దీనికి ఆధారమేది అని అంగీకరించినప్పుడు దృష్టి సృష్టివాదంలో లేకపోతే సృష్టి దృష్టివాదంలో సృష్టి ఉంది అది కనబడుతోంది అనే సృష్టి దృష్టివాదంలో ఆ నిర్గుణ పరబ్రహ్మ నుండి జగత్తు ఎలా పుడుతుందండి పరబ్రహ్మ సగుణ బ్రహ్మ అయితే కానీ జగత్తు పుట్టడానికి వీరలేదు ఆ సగుణ బ్రహ్మగా చేసేదే త్రిగుణాత్మకమైన మాయా అది జడము జడశక్తి అది జడమైన శక్తి దానికే మాయాశక్తి అని పేరు అదిగో అదిగో శివ అని శబ్దం వచ్చింది శక్తిహి అని స్త్రీలింగ శబ్దం వచ్చింది నేను ఈ పాఠం కింద ముందు చెప్పాను మనిషి తన అనుభవాన్ని బట్టి సృష్టిని కల్పన చేస్తాడని చెప్పలేదు సో మనం ఎలా చూస్తున్నాము స్త్రీ పురుషుల కలయిక చేత సృష్టి కలగటం మనం చూస్తున్నాము కాబట్టి ఆ జగత్తు కూడా స్త్రీ పురుషుల కలయిక చేత పుట్టింది ఆ స్త్రీ పురుషులు ఎవరు అంటే లక్ష్మీనారాయణలోని ఒకడంటాడు గౌరీ పార్వత గౌరీ శంకర్లోని ఇంకొకడు అంటాడు ఏడమ్మ ఇవని మరొకడు అంటాడు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అంటాడు సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు గౌరీ లక్ష్మీ లక్ష్మీ నారాయణులు అన్నారో ఇప్పుడు మీరు ఉపాసన చేయాలంటే నారాయణుని ఉపాసన చేయొచ్చు లక్ష్మిని ఉపాసన చేయొచ్చు ఈ వైష్ణవ సెక్స్ లో ఈ కాన్ఫ్లిక్ట్ తక్కువ వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి గాడ్ బ్లస్ దేంట్ లక్ష్మీ ఉపాసకుల పార్టీ లేక నారాయణ ఉపాసకుల పార్టీ రెండు పార్టీలు ఉండవు వాళ్ళ పాపం అంతా కలిసిమెలిసే ఉంటారు లక్ష్మీ సంహిత ఉంది లక్ష్మీ పూజాది చేస్తారు లక్ష్మీ లక్ష్మీ అని ఆ లక్ష్మీదేవి యొక్క ఇతర రూపాలు గోదాదేవిని భూదేవిని నీలాదేవిని ఏవో కావాల్సినంత గడబడైతే చేస్తారు కానీ కానీ ఆ విష్ణువుని విడిచిపెట్టి గడబడి చేయడం విష్ణువుని ఇలాగంటే గడపటి చేసి విష్ణువుకే ప్రాధాన్యం ఇస్తూ నడిపిస్తారు కొంచెం పురుష ప్రధానంగా నడుస్తుంది కానీ ఈ గౌరీ శంకర్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇక్కడ ఒక విద్యూరమైన వాతావరణం నిర్మాణమైంది ఎలా కాలగర్భంలో కాలక్రమంలో ఇవన్నీ ఇలా ఇవాల్వ్ అవుతాయి ఇచ్చి ఇవాల్వింగ్ రిలిజియన్ కదా డెమోక్రాటిక్ రిలిజియన్ ఇవాల్వింగ్ రిలిజియన్ కాబట్టి కాలక్రమంలో శివుడు పార్వతి అలా పూజ చేస్తూ పూజ చేస్తూ ఈ శివుడిని కొంచెం పక్కన పెట్టి పార్వతిని ఎక్కువగా ఆరాధించేటువంటి పద్ధతి ఒకటి మీకు వైష్ణవ సెక్షలో లేని ఒక విదూరమైన సమాచారం ఇక్కడ డెవలప్ అయింది వైష్ణవ సెక్షలో తక్కువ ఇంచుమించు లేదని చెప్పచ్చు దట్ ఈస్ టు దేర్ క్రెడిట్ ఇక్కడ ఏమైందంటే ఈ శక్తిని ఆరాధించటం అనేది ఇది పెద్ద కార్యక్రమం సో మచ్ సో శివుణ్ణి అండర్ అండర్మైన్ శివుడు ఇంక శివుడు ఉన్నాడని ఊరికే మాటవలసగా అన్నాం తప్ప ఆ శివుడికి ఏం విలువలేదు సో ఆ శివుడు ఆ మంచం కోడు అయి ఉన్నాడు అని మంచమై ఉన్నాడని ఒకప్పుడు ఆవిడ కాలు కింద ఉన్నాడని ఆ విధంగా శక్తి ప్రాధాన్యం పెరిగిపోయి వీడి సెంటిమెంటాలిటీ పెరిగి పెరిగి ఆ స్థితికి కూడా వచ్చింది దాంట్లో ఆ శక్తి పూజలో వామాచారాలని ధనియతని ఇంకా ఎంత కాలుష్యం ప్రవేశించాలో అంత కాలుష్యం ప్రవేశించారు ఇప్పటికి కూడా ఈ శంకరాచార్య పీఠాల్లో శివుడు మాట పెద్ద గడపడి చేరు శారదా పీఠం అంటాడు తప్ప శివు శివా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ కాదు శివు పక్కన ఉంటాడు సో ఈ విధంగా దిస్ ఇస్ దివల్యూషన్ దిస్ ఇస్ హోల్ టు ఇవాల్వ్డ్ రివల్యూషన్ హ్యాపెన్స్ యూ కెనాట్ స్టాప్ ఇట్ నాట్ స్టాప్ ఇట్ తప్పని తెలుసుకుని ఊరుకుంటే సర్పడుతుంది కంచి కామాక్షి పీఠం అంటాడు కానీ అక్కడ శివ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు శారదాపీఠం ఉంటాడు కానీ శివ అన్నది ఉంటుంది పక్కన ఎక్కడో మీరు వెతిలితే కనపడు సో ఈ విధంగా ఇట్ కంటిన్యూస్ సో శక్తికి ప్రాధాన్యం ఇచ్చేసి మీరు ఆ శక్తి జడము నిత్య పరబ్రహ్మ దానికి వేరే ఉంచి లేదు అని చెప్పాల్సి వచ్చేప్పటికీ మీకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించండి అంచేతనే శక్తిని ఎక్స్క్లూజివ్గా వర్షిప్ చేసి వాళ్ళకి వాళ్ళకి అద్వైతం వర్కౌట్ కాదు వాళ్ళు ఉండే మాటవలసిన అద్వైతం అంటారు ఇలా అడ్డగొట్టులు పెడతారు తప్ప అద్వైతం వర్కౌట్ కాదు వాళ్ళు ద్వైతంలోనే ఉంటారు ఎందుకంటే నువ్వు శక్తి అని హైప్ చేసి కూర్చున్న తర్వాత నీకు ఆ శక్తిని శక్తిని విలీనం చేసేసి అది మిథ్య జడము స్వతంత్రమైన ఎగ్జిస్టెన్స్ లేనిది యా మా సామాయ ఏది లేదో అది మాయా అని చెప్పి కేవలం శుద్ధ పరబ్రహ్మగా నిలబెట్టడానికి ఈ ద్వైత వ్యవహారం అంతా కూడా ఆటంకం అవుతుంది అంచేతనే మీకు అద్వైత పీఠాల్లో మీకు అద్వైతం కనపడకుండకపోయింది ఎందుకంటే ఈ రిచువల్స్ అన్ని పెరిగిపోయి ఒక వైల్డ్ గ్రాస్ కింద పెరిగిపోయి ద్వైత వ్యవహారం ఎప్పుడైతే స్థిరపడిపోయిందో సో ఈ కథంతా ఎందుకు చెప్పానంటే అన్నీ లాయనే ఆ మాయాశక్తి కూడా ఆ పరబ్రహ్మ వాస్తవంగా doesn't exist independently, డెంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ సపరేట్లీ అలాగే సపరేట్గా ఎగ్జిస్ట్ కాదు ఆ టైంలో ఆ చలనం Chalana ఆ చలనానికి మాయా శక్తి అని పేరు చలన ఆగిపోయిన వెంటనే ఇట్ ఈస్ ఓలర్ ఇట్ ఈస్ ఫినామినల్ అండ్ హెమ్స్ ఇట్ ఈస్ అండ్ రియల్ అని అంటే అర్థం అది సో ఇక్కడ రాస్తున్నారు నిశేషలయస్థానం నిలయనం మాయా తక్షూన్యే ఇది బ్రహ్మసూత్రాల్లో ఇంకా malli శక్తి అని అవన్నీ ఎలా పెట్టు కూర్చుంటే మీకు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది వన్ అండ్ హాఫ్ పనికి రాదు కదండి వన్ అండ్ హాఫ్ ఇప్పుడు బెటర్ హ్యాఫ్ అన్నాడు బెటర్ హ్యాఫ్ అంటే ఒక ఆయన ఉన్నాడు బెటర్ హ్యాఫ్ కాదు బెటర్ త్రీ బై ఫోర్త్ అని అడిగిపోయి అలాంటివన్నీ అలా వర్కౌట్ అవుతాయి వర్కౌట్ కావు సో బ్రహ్మ అండ్ బ్రహ్మాస్ బెటర్ హ్యాఫ్ ఆర్ బెటర్ త్రీ బై ఫోర్త్ నువ్వు అద్వైతం వాళ్ళం కదా అని బెటర్ వన్ బై ఇలాగ వర్కౌట్ కాదు ఇట్ ఈస్ ఆన్ రియల్ బ్రహ్మాయో అంచేతనే ఈ వామాచారము అవి మరీ అధపాతాలకి తీసుకుపోతాయి మనుషులు వామాచారాలకు సంబంధించి ఈవన్న దక్షిణాచారం అని సమయాచారం అని పేరుతోటి ఏ తంత్రము నడుస్తూ ఉంటుంది దానికి తంత్రము అని పేరు తంత్రము అంటారు ఆ పుస్తకాలు కూడా తంత్రమనే పేరు దేవీ తంత్రము ప్రపంచ సారతంత్రము అది శంకరాచార్యులు రాశారని ఒక ఆయన ఒక పెద్ద పండితుడు ఒకసారి మాట వరుసకి ఉన్నా నా దగ్గర వాళ్ళు అన్నారు ప్రపంచ సారతంత్రం శంకరాచార్యులు రాశారు కదా మీరు పాఠం చెప్పకూడదా అన్నారు ఎందుకంటే నన్ను అలాగే అన్నది చెప్పండి మమ్మల్ని నా దారిని నన్ను తెలిస్తే నేను పిలిచి నేను ఏమైనా చెప్తానో నేనేం చెప్పను కదా అంటే నేను అన్నాను ప్రపంచ సారతంత్ర్యం శంకరాచార్యులు రాయడం ఏమిటండి నీకేమైనా పిచ్చా ఏమన్నా ఆయన ఏం రాయలేదని చెప్పాను అలా నేను ఎందుకు చెప్పానంటే మా నాన్నగారు నాకు అలా చెప్పారు అని చేత నేను అలా చెప్పాను నా ఏం చేయమంటారు ప్రపంచ సారతంత్రం శంకరాచార్య ప్రపంచ సారతంత్రంలో గుర్రాలక్క అని పేరు విన్నారు ఎప్పుడైనా గుర్రాలక్క వినలేదా అయ్యో గుర్రాలక్క అని గుర్రాలక్క పూజనుంది సో ఆ ఉపవాసంలో అన్నీ ఉన్నాయి శంకరాచార్యులు చెప్పారు ఆ గుర్రాలక్కను అవేను సో నేను అది శంకరాచారులు రాసింది కాదండి దానికి నేను అంత ప్రాధాన్యం అసలు ప్రాధాన్యంరా అంత ప్రాధాన్యం అని నేను అన్నాను అమాయకంగా అనేశాను అనేస్తే ఆయన విన్నాడు ఆయనకి వెంటనే ధూంధామైపోయాడు ఆయన తట్టుకోలేకపోయాడు ఆ మాట తట్టుకోలేకపోయాడు అవు టు యూ నో అన్నాడు పోల్ అండి మీరు చెప్పు చేయకండి నేనేదో నాకు చెప్పాను ఒక అభిప్రాయాన్ని వినడానికి కూడా మీరంతా ఓపెన్ లేకపోతే ఎక్కడ కుదుర్తుంది మీ అభిప్రాయం మీరు ఉంచుకోండి నేను ఏదో ఒక అభిప్రాయం చెప్పాను దాన్ని ఇప్పుడు నేను చర్చించడానికి సిద్ధంగా లేను అని చెప్పాను ఆయన ఆయన చాలా హర్ట్ అయిపోయాడు ఎందుకంటే ఆ ప్రపంచసార తంత్రం పెట్టుకుని నాటకం ఆడుతూ ఉంటాడు ఆయన తంత్రం అదంతా కూడా కుటు మన ఆయన గారు చెప్తూ ఉండేవారు సూత్ర సంహితలో ప్రధానంగా చెప్పినటువంటి ఒక సందేశం ఏమిటి అంటే ఈ తంత్రాలు జోలికి పోవద్దు అవి అవైదికము ప్రధానమైనట్టు సూత్ర సంహిత అద్వైత శాస్త్ర గ్రంథం ఈ తంత్రాలను దూరంగా పెట్టు ఈ తంత్రాల అనవసరం ఎందుకంటే అవి మాయాశక్తి పరబ్రహ్మలో విలీనం చేయకుండా అడ్డుపడతాయి సరే ఆ విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను మీకు నేను నాన్లీనియర్గా టీచ్ చేస్తూ ఉంటాను సో దిస్ ఈజ్ హౌ నాన్ లీనియర్ టీచింగ్ అంటే ఎలా ఉంటుంది అనేలానే తర్వాత అభయం ప్రతిష్ఠాం బృందతే ప్రతిష్టాం అభయం అంటే క్రియా విశేషణం అభయం యథ అభయముగా భయములేని విధముగా అంటే సంసార భయం పూర్తిగా పోతుంది ఆ విధమైనటువంటి ప్రతిష్టను ఈ జీవుడు ఆ ఆనందమయ ఆత్మలో పొందుతాడు జ్ఞానం చేత అప్పుడేమవుతుంది అథ సహ అభయంగతో భవతి ఇప్పుడు అభయంగా ఎప్పుడైతే ఆనందమయ ఆత్మలో పొందుతాడో అప్పుడు వీడు అభయమును పొందినాడు అభయము అంటే బ్రహ్మ అని అర్థం భయము అంటే సంసారము అని అర్థం అభయము అంటే బ్రహ్మ భయము అంటే దేహము మనస్సు అభయము అంటే ఆత్మ అని అర్థం ఇప్పుడు చూడండి దేహమును మనస్సును ఆలంబనంగా చేసుకుని మీరు నేనుని డిఫైన్ చేస్తూ ఉన్నంత కాలము అసలు ఏంటండి పాయింట్ మీరు నేను అంటున్నారు మీ నేనులో దేహం పాలు ఎంత ఆ మనస్సు పాలు ఎంత నేను అడుగుతున్నాను చెప్పండి మీరు జీ దేహం మీ నేనులో దేహం పాలు ఆ మనస్సు పాలు హండ్రెడ్ పర్సెంట్గా ఉన్నంత కాలము మీరు పరిచ్ఛిన్న జీవభావంతో భయ భయంతో నిండిన సంసారంలోనే ఉంటారు అలా కాకుండా వివేకం చేత మీ నేనులో దేహాన్ని మనస్సుని కలిగించి కొలది మీకు సంసారం యొక్క బరువు తగ్గుతుంది మీ నేనులో దేహము మనస్సు ఏనాడైతే అసలే లేకుండా పోతుందో అప్పుడు మీరు పరబ్రహ్మస్వరూపులే ఉంటారు దాన్ని అభయము అంటారు అథసో భయం భవతి దేహం దేహం ఏమైపోదు అయ్యదుగా అవుతూ ఉంటుంది దేహం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అలా దేహము ఇట్స్ ప్రాసెస్ ఆనప పాతు లాంటిది ఆనప కింద నొక్కుతారు దాంట్లో నేలలో ఇలా నొక్కుతారు సడి నీళ్లు పోసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇలా కుర్షిట్టింటు అంతే ఒక చిన్న అంకరం ప్రారంభం అవుతుంది ఆనప పాతు శురువు అది పెరుగుతుంది పెద్దదవుతుంది ఎక్కడ చూపుతుంటే అక్కడ వ్యాపిస్తుంది ఆరంభంలో ఎంత ఉండే ప్రసరం ఏ వరద తోటలో వ్యాపిస్తుంది ఎంత వీలు అంత వ్యాపిస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది కథమైపోయింది మట్టిలో కలిసిపోతుంది దేహం ఒక చిన్న కణం కింద ఆరంభం చేస్తాడు లైఫ్ ఒక శిశువు పుడతాడు వీడు ఎక్కడో ఏదో పల్లెటూరులోనో ఎక్కడో పుడతాడు మన పల్లెటూరులో కాబట్టి సిటీలో ఏదో హాస్పిటల్లో మూల ఎక్కడో పుడతాడు చిన్న స్థానంలో పుడతాడు పుట్టి పెరిగి పెద్దవాడయ్యి అంతటా విజయవాడలో ఫ్లాటు విశాఖపట్నంలో ఫ్లాటు అంతా ఇలాగా వీడంతా యానపాదం వ్యాపించినట్టు వ్యాపిస్తుంది ఆ తర్వాత నోరు వెళ్ళబెడతాడు ఆ దిస్ ఈ వాట్ ఈస్ కాల్డ్ ది దేహ దట్ ఈస్ వాట్ ది బాడీ ఈజ్ అది భయస్థానం అంటూ భయం తే ఉండదు అది కొత్తకునే ఉన్నంతకాలం వాడు భయపడుతూనే ఉంటాడు ఆ దేహాన్ని వాసనాపూర్ణమైన మనస్సుని వీడు త్యాగం చేసేసి అంటే దేహము నేను కాదు మనస్సు నేను కాదు ది బెనిఫిట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ నాట్ మై బెనిఫిట్స్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది బాడీ ఆర్ నాట్ మై డిసడ్వాంటేజెస్ సేమ్ వే విత్ ది మైండ్ లైక్ ది హార్స్ అండ్ హార్ట్స్ హార్స్ మంచిగా ఉంటే హార్ట్స్ దాని మీద ప్రయాణం చేస్తాడు అంతేగాని ఆయనది ఓడర్ ఆఫ్ ఏ గ్రేట్ హార్ట్స్ అనుకున్నది ట్రబుల్లో పడుతుంది హార్స్ బాగులేదనుకోండి దానికి ఏమో కొంతమందు మోకు వేయిస్తారు అంతేగాని హార్స్తో ఐడెంటిఫై అవ్వడం అలాగే అవకూడదు అలాగే మనం కూడా హార్స్ వంటివి దీంతో ఐడెంటిఫై కాకుండా మనస్సుతో కూడా ఐడెంటిఫై కాకుండా ఉంటే దాన్ని అభయము అంటారు అభయము గతో భవతి సో ప్రాణం అన్నమయ్య మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ విధులు పెట్టే ఆనందమయంలో మనం అంటే విజ్ఞానం ఏం కూడా విడిచిపెట్టేశామంటే మనస్సును కూడా విడిచిపెట్టేశారు అనమాట సో అంటే మనస్సు ఉంటుంది కానీ మనస్సు నేను అనే తత్వాన్ని డిఫైన్ చేయదు అది మనస్సు స్థానంలో మనస్సు ఉంటుంది అది నేను అనే తత్వాన్ని డిఫైన్ చేయదు అంటే మనస్సుతో ఐడెంటిఫికేషన్ ఉండదు అని అర్థం ఇప్పుడు మీకు మనస్సుతో ఐడెంటిఫికేషన్ లేకపోతే మీకు అసలు మానసిక ప్రపంచం మిమ్మల్ని ఏమి చేయలేదు సమస్యతో ఐడెంటిఫై అవ్వడం వల్లే మీకు సమస్య అవుతుంది తప్ప ఏదైనా గుర్తుకొచ్చిందనుకోండి ఆ గుర్తుకొచ్చింది దానితోటి అది దానితోటి వీడు ఐడెంటిఫై అవుతాడు అది నేను నాది అన్నట్టుగా ఐడెంటిఫై అవుతాడు దాంతో దుఃఖం కలుగుతుంది లేదు దాంతో ఐడెంటిఫై కాలేదనుకోండి మీరు దుఃఖం అనేది ఉండదు అంత సింపుల్ అది అభయం గతో భవతి ఇక యదా ఏ దీనికి ఎంతవరకు జ్ఞానము యోగము ఇప్పుడు అయోగాన్ని చెప్తున్నారు నెగిటివ్ చెప్తున్నారు సో దట్ దిక్ పాయింట్ కమ్స్ వెరీ క్లియర్లీ యదా హే వైష ఏతస్మిన్ ఉదరం అంతరం ఏతస్మిన్ ఉత్ ఏ వా అల్పం అంతరం ఈ ఆత్మతత్వంలో ఒక పిసరంత అరం అంటే అల్పం అంటే తెలుగులో అనమాట ఒక చిన్న పిసరంత అంతరం అంటే భేదాన్ని ఎప్పుడైతే విడి ఈ ఆత్మయందు ఎత్కించి భేదాన్ని వీడు ఎప్పుడైతే పరమాత్మ హృదయంలో ఉంటుంది ఆత్మరూపంగా ఉంటుంది ఆ పరమాత్మను నేనేని వీడు తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా ఎత్కించి భేదాన్ని చేస్తాడు ఆ పరమాత్మ వేరు నేను వేరు అని భేదాన్ని చేస్తాడు ఈ భేదంలో మళ్ళీ వెరైటీ ఉంటుంది భేదం ఎలా ఉంటుందంటే పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు నేను ఇక్కడ వైకుంఠం ఎక్కడుంది దానికి లెక్కలో అవి ఉన్నాయి నాకు ఓపిక లేదు ఆ లెక్కలన్నీ చెప్పడానికి మీరు ఆ పుస్తకాల్లో రాసి పెట్టుకున్నారు మీరు చూసుకుంటే సరిపడుతున్న లెక్కలు ఉన్నాయి ఆ శ్రీకృష్ణుడు రథం ఎక్కి ద్వారకా నగరంలో బయలుదేరి కంటే ఎక్కువ మనోవేగం దానికంటే ఎక్కువ శ్రీకృష్ణుడు యొక్క చక్రానికి వేగం ఆ చక్రం దారి చూపిస్తూ ఉంటే సప్త సముద్రాలను సప్త ద్వీపాలను సప్త లోకాలను దాటి ఒక మహా అంధకారంలో ప్రవేశిస్తే ఆ అంధకారంలో చీకటికి గుర్రాలకి దారి కనపడక కంగారు అప్పుడు చక్రాన్ని ప్రయోగిస్తే ఆ చక్రం వెలిగిపోతూ దారి చూపిస్తూ ఉంటే ఈ రథం వెళ్తుంది మనోవేగం కంటే ఎక్కువ వేగం చక్రా వేగం ఆ రథం వెళితే అక్కడికి వెళ్తే చేరతాడు వైకుంఠానికి అక్కడ ఉన్నాడు నారాయణుడు ఇక్కడ నేనున్నాను ఇది భేదం దీనికి హండ్రెడ్ పర్సెంట్ భేదం అనుకోండి ఈ భేదము భయా భయహేతు అవుతుంది ఉదరం అంతరం అంత భేదం అక్కర్లా పిసరంత భేదం కూడా భయ హేతు అవుతుంది అంటే పిసరంత భేదము అనేది మీకు తెలియడం కోసం నేను ఫుల్ భేదాన్ని చెప్పాను ఇప్పుడు ఈ భేదాన్ని తగ్గిద్దాం కొంచెం నారాయణుడు తిరుపతిలో ఉన్నాడు కొంత నయం కదా బెటరు కదా వైకుంఠం కంటే నయం కదండి తిరుపతిలో ఉన్నాడు కానీ తిరుపతి ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా రద్దీగా ఉంది ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి తిరుపతి వెళ్ళడం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం కంటే ఈ ఊళ్ళో కూర్చుని అశ్వమేధయాగం చేయటం తేలిక అంత కఠిన వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఈ ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇంకొంచెం దగ్గరగా ఉన్నాడు కానీ భేదం ఉంది మళ్ళా ఏమండి ఈ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి వస్తే చిల్లి చిల్లికూరు ఎక్కడికో వెళ్ళి వస్తే తిరుపతి నయం ఏమంటే మా ఇంట్లో దేవుడు గదిలో ఉన్నాడండి వెంకటేశ్వర స్వామి ఈయన వెంకటేశ్వర స్వామి కదా తిరుపతిలో ఉన్నవాడే ఉంటాడా వెంకటేశ్వర స్వామి ఈయన కాడా ఈయన ఏమిటి మరి ఈయన వాట్ ఈజ్ హీ ఇది నాన్ గాడ్ సో అంటే ఫిఫ్టీ పర్సెంట్ గాడు గాడు అలా కూడా ఉంటాయా ఇదిగో నేను వచ్చి ఇక్కడ పాఠం చెప్తున్నానంటే మొత్తం మనుషులు వచ్చే అంటారు లేకపోతే ఓ అమిషి ఇక్కడ మిగతా అంత అమిష పద్మనాభనగర్లో కూర్చున్నా ఏమిటి అసలు నాకు అర్థం కాగలుగుతాం కాబట్టి దేవుడి గురిలో ఉన్నవాడు కూడా ఫుల్ కాబట్టి నేను ఇంక చిల్పూరు వెళ్ళి ఓపిక కూడా నాకు లేదు ఇగో ఇక్కడే ఉన్నాడు దేవుడు భేదం మరింత తగ్గింది మన ఇంట్లో ఉన్నాడు అయితే మన ఇంటికి వెళ్ళాలి ఆ గదిలో కూర్చోవాలి దాంట్లో వెళ్ళే ముందు స్నానము కాలు కొడుకోవడం ఏదో చేయాలి వస్త్రధారణ చేయాలి అక్కడికి వెళ్ళాలి కదా అది దూరమే ఉంది ఇంకా భేదం ఉంది నా హృదయంలో ఉన్నాడు ఇది నీనాం హృది దైవతం మునుస్మృతికారుడు మనశీలుకు దేవుడు ఎక్కడ ఉంటాడు నా హృదయంలో ఉంటాడు హృదయంలో ఉంటాడు అందుకే నేను నేనేం చేశానంటే తీర్థయాత్రలన్నీ మానేశాను నాకు ఒకటే తీర్థయాత్ర సో డైమండ్ పాయింట్ సెంటర్కి రావడం పాఠం చెప్పడం ఇదో తీర్థయాత్ర సేవలకు ఆశ్రమానికి వెళ్ళడం పాఠం ఎప్పుడు ఆదు అవుతాయి అర్థా ఇంకా పేరు యాత్రలో ఏం లేవు అలా అని వెళ్ళకూడదనే రూల్ ఏం నాకు లేదు ఆ గాలివాటంగా చూసుకుపోతే వెళ్తాను కూడా అది మళ్ళీ దానికే అభ్యంతరం లేదు ఆనందంగా వెళ్తాం సో కృతజ్ఞనా వృద్ధి దైవతం అయినా ఒంట్లో ఓపుకున్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడన్నా అందంతం అన్నాము దేవుడి పేరుతో చక్కగా వెళ్ళి కొంత ప్రకృతి సౌందర్యాల్ని వీటిని వాటిని చూసి రావచ్చు లోకానుభవం కలుగుతుంది లేకపోతే వీడు శుద్ధ అమాయకులలాగా అధ్యయనంలాగా ఉండిపోతుంది కాబట్టి దేవుడి పేరుతో కొంత తిరగడం కూడా అవసరం కానీ పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఇంక తిరిగి ఓపిగి తగ్గిన తర్వాత మునీ నాన్ హృది దైవతం దట్ ఈస్ ఈ ఫర్ రిజాల్వింగ్ ఇన్ వన్ సెన్ నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు హృదయంలో ఉన్నాడు హృదయం మరి నేను నువ్వెక్కడున్నావు హృదయంలోనే ఉంటాడు కదా నేనంటాడు కదా ఇదే మోకాల్లో ఉండడు నేననే ఉండడు హృదయంలోనే ఉంటాడు వీడు హృదయంలోనే ఉంటాడు దేవుడు హృదయంలోనే ఉంటాడు ఇప్పుడు హృదయంలో ఎంత చోటు ఉన్నాయా అంటే ఇప్పుడు దేవుడు ఉండాలి వీడు ఉండాలి హృదయంలో రెండు ఉండాలి ఈ రెండు ఉండడం వల్ల చూసాను ఇది ఇంత అయోగ్యమైన మాట అయ్యేగానే ఇంకోట హృదయంలో రెండు ఉండడం ఏమిటండి ఒక వరలో రెండు కత్తులు ఉంటాయండి ఎవరు చెప్పాడండి హృదయంలో రెండు ఉండడం సో భాష్యకారులు అంటారు ఈ హృదయంలో రెండు ఉండడం అనే సిద్ధాంతాలు ఉన్నాయి దుసారా ఇంత బల్బజమైన సిద్ధాంతాలు అవే కానీ మనకు ఎందుకంటే హృదయంలో రెండు ఉంటే ఆ దేవుడు ఉన్నాడు నేనున్నాడు హృదయంలో దేవుడు చిన్న నువ్వు పెద్ద ఉన్నావా లేక దేవుడే పెద్ద నువ్వు చిన్న ఉన్నావా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాడా ఫిఫ్టీ అన్నా దేవుడు చిన్న దేవుడిని అవమానం చేసినట్టు అపరాధం కాబట్టి దేవుడు పెద్ద నేను చిన్న అంటే వీడు ఆ డివిజన్ అలా మెయింటైన్ చేసుకుంటాడు నేను బాగా చిన్న ఎంత చిన్నరా నువ్వు అంటే దాసానుదాస చరమావధి దాస దాస దాస అంత చిన్న నేను దేవుడు ఎంత పెద్దరా అంటే మొత్తం అంత దేవుడే అంత పెద్ద దేవుడు నేను బాగా అల్పాల్పంగా చిన్న నేనున్నాను అదిగో అది అక్కడ చెప్పిన వాక్యం అలాగంటే అత్యల్పమైన భేదాన్ని కూడా ఎవరు చేస్తాడో ఉదరం అంతరం కురుతే ఇటువంటే ఏవ అరం అంతరం ఎత్కించితేసరంత భేదాన్ని కూడా ఎవడు చేస్తాడో వాడికి ఏమొస్తుంది అత్య భయం భవతి వాడికి భయము తప్పదు భయము అంటే సంసారము దుఃఖము తప్పదు ఎందుకంటే వీడు నేను దాసుండి దాసుండి దాసు అంటే సరే తథాసు దేవతలు అలాగే ఆశీర్వదిస్తారు వీడు దాసుడుగానే ఉంటాడంటే వీడు బతికి దాసుడు బొతికే తప్ప ఎప్పుడూ వీడు కృతార్థుడయ్యే ప్రసక్తి లేదండి రామతీర్థం అలా చెప్పారు మన మహాత్ములు నిష్కర్షగా చెప్తా నేను మహాత్ముని చూసి నేను నిష్కర్షగా చెప్పడం మొదలుపెట్టాను అలా చెప్తాను వాళ్ళని చూసి మొదలుపెట్టా నా స్వతహాగా చెప్పింది కాదు మహాత్ములు నిష్కర్షగా చెప్తారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ దేశానికి అని అడిగితే రామతీర్థని రామతీర్థ చెప్పారు మా మా హిందువులందరూ కలిసి మనం దాసులం దాసులం దాసులం దాసోహం దాసోహం అడిగేం దాసోహం దాసోహం దాసోహం అని చెప్పేసి బాగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు పూజలు అన్నీ చేస్తున్నారండి దేవుడు వీళ్ళ కోరిక తీర్చాడు బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి నాయనా దాసోహం అని కదా నువ్వు దాసుగానే ఉండు ఇదో నా కొలువు చెయ్యి అని బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి వీళ్ళ దాస్యాన్ని స్థిరం చేశాడు అని చెప్పారు పంతొమ్మిది వందల ఒకటిలో చెప్పారనమాట ఇంకా అప్పటికి ఇంకా స్వాతంత్రం బహుదూరంలో ఉంది కాబట్టి దాసోహం అనేది ఒక సెంటిమెంట్ అదేదో బాగుందని మీరు అనుకుంటే ఒకే భక్తికి భక్తికి కూడా ఐఎం నాట్ ష్యూర్ అబౌట్ ఐఎం నాట్ షూర్ ఎందుకంటే రామకృష్ణ శ్రీరామకృష్ణుల కూడా దాసుడుగా ఉండమని చెప్పలేదు ఆయన ఏమని చెప్పారంటే నీలో పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వ భావన ఉన్నంత వరకు ఈశ్వరునికి శరణాగతి చెయ్యి అని చెప్పారు అంతేకాని పరిచ్ఛిన్న భావం ఉన్నంత వరకు ఉండు అని చెప్పలేదు ఆయన శ్రీరామకృష్ణు కూడా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆయన కూడా ఆ భక్తిని జ్ఞానరూపంగా చెప్పారు తప్పిస్తే నువ్వు నేను కాళికా దేవికి దాసుని అని ఆయన ఎప్పుడూ ఎప్పుడూ లేదా మాట సో కాబట్టి ఉదరమంతరం కుదురుతాయి ఇప్పుడు కూడా ఈశ్వరుడు కూడా హర్షించడు ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరేమో మహా విద్వాంసులు నేను అజ్ఞానిని అయోగ్యున్ని అభాగ్యున్ని అంటే తండ్రి సంతోషిస్తాడు కండి సంతోషించడు ఉత్తరాదిక్షే పరాజయం తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే తండ్రి కంటే ఎక్కువ పండితుడైతే తండ్రి సంతోషిస్తాడు పైకు అన్న పైకి అనకపోవచ్చు కానీ లోపల లోపల వీడు మనకంటే కొంత మోర్ క్రియేటివ్గా ఉన్నాడు రాని తండ్రి సంతోషిస్తాడు అంటే దేవుడు కూడా ఎవడంటే తండ్రి ఓ తండ్రి నేను అయోగ్యుని అల్కుణ్ణి పాపిని ఏంటంటే ఆయన కూడా ఎవటొస్తుంది ఏ వీళ్ళు ఎక్కువ ఉందని పాపం ఫీల్ అవుతాడు దేవుడు కూడా ఇష్టపడతాడు ఉదాహరణ మొన్న తరం కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేనా అనాలి శివోహం అనేనా అనాలి లేకపోతే ఓన్నమ శివాయ అనేనా అనాలి ఓ నమ శివాయ అంటే నన్ను నేను ఈశ్వరులకు సమర్పించుకున్నాను అహంకార సమర్పిస్తున్నాను శరణాగతి చేస్తున్నాను అని అహం ఆత్మ ఆత్మమేధము అంటారు దీన్ని ఆత్మయాగి అన్నాడు మనుస్మృతి కాదు హోమం చేసే అది ఆ పరమేశ్వరుని మురళ శరణాగతి అంటారు దానికే ఓన్నమ శివాయ అంటే అర్థం అది అక్కడ ఇంకా శివుడే ఉంటాడు తప్ప ఇంకేమీ మిగిలి ఉండదు ఈ అహంకారం మిగిలి ఉండదు అహంకారం ఉన్నంతకాలం ఓన్నమ శివాయ అహంకారం లేకపోతే శివోహం ఓన్నమ శివాయే శివోహం అవుతుంది శివోహమే ఓన్నమ శివాయ అయింది సగుణంలో ఉన్నమ శివాయ అయింది కాబట్టి అలా తెలుసుకోవాలి కానీ భేదాన్ని నిలబెట్టుకోవడం మాత్రం ఎన్నడూ చేయవద్దు ఎందుకంటే నువ్వు భేదం నిలబెట్టుకుంటే భయం భవతి అథ తి అని ఈ విధంగా శృతి చెప్పింది ఈ శృతిని బట్టి ఇప్పుడు ఆనందమయాన్ని అనుసరించి చెప్పింది మాట ఆనందమయం పక్కనే ఉంది ఈ మాట దశో వయస దస్యే వానంది భవతి అప్పుడు ఈ వాక్యం వస్తుంది ఆహ్యే వైష ఏకస్మిన్ దృశ్యే కాబట్టి ఇప్పుడు ఈ ఆనందమయం ఏమిటంటారు జీవుడు అంటారా ప్రకృతి అంటారా బ్రహ్మ బ్రహ్మయే